అస్ వర్ణస్ అస్న విధాన ఉపనయనం ఈదృశ్చాచారం వేదాధ్యయనం ఇం సమావర్తనం ఇం సహర్మారిణీ సంయోగ వేదంలో ఉపనయన చే వివరాలు ఏం చెప్పలేదు మన వాటి స్ఫూర్తి వచ్చి ఏం చెప్పి చెప్పాయంటే సమాజంలో నాలుగు వర్ణాలున్నాయి ఈ వర్ణానికి ఈ కాలం నందు ఈ విధంగా ఉపనయం చేయాలి అని వాళ్ళు వివరాలు సో అష్టవ అష్టవశ బ్రాహ్మణ ఉపనయిక ఇత్యాది మార్చులతో వాడు వివరాలన్నీ చెప్పారు అంటే వేదంలో సంగ్రహంగా చెప్పినటువంటి ఒక మన వాటి స్మృతిలో విస్తారంగా వివరాలను అన్నీ ఇచ్చి దానికి ఒక పరిస్థితిని కల్పించారు తర్వాత ఆచారహ అనే మాట ఉంటుంది ఆచారహ అంటే మన వాళ్ళ అర్థం ఏం చెప్తారంటే మీరు ఎవరైనా అక్షరాశికి ఉన్నది వాళ్ళ కట్టు బొత్తు జుట్టు గురించి ఎలా కట్టుకోవాలి మళ్ళీ ముందు కట్టుకోకూడదు పంచు కట్టుకోవాలి పంచ అంటే ఐదు పంచంటే ఐదు పంచ అంటే ఐదు కట్టులు ఉండాలి మిమ్ పెట్టారనుకోండి ఎన్ని కట్లు ఉంటాయి ఇక్కడ ఉంట ఇక్కడీ రెండుతో కాదు రెండు ఇటు మళ్ళీ ఇలా చెరగేసి పెడితే మూడుతో కాదు మూడు కట్టులు వచ్చాయి ఐదు కావాలి అదే పంచు కట్టు పెట్టారనుకోండి ఒకటి రెండు తెరగేసి మూడు వెరకాలు నాలుగు కిందకి వెళ్ళాడుకుండా కొంగులు తీసి మళ్ళీ పెడితే ఐదు సత ఇలా పెట్టుకోవాలి కట్ అయిపోయింది బొట్టు బొట్టు అడ్డంగా పెట్టుకోవాలి అడ్డంగా పెట్టుకుంటే వాడు కైలాసానికి ఎరువుగా పెట్టుకున్న కోసం యవధనక్కడ గుండె జలలో నూనెని కాపుతున్నాడు దాంట్లో కూడా ఈ నిలువు బొట్టు వాళ్ళు ఇంతకంటే అధ్మానంగా వాళ్ళు చేస్తారు ఎరువు పెట్టుకోకపోతే వాడు అసలు కూడా చేస్తాం ఎందుకంటే కుక్క పిల్లి బతుకున్న జీవితానికేనా ఉపయోగం ఉందేమో కానీ ఈ ఓర్భోకుండ్రం పెట్టుకోవాలి వారి వాళ్ళు శవపు రాలేదు నడిచే శవానికి దీనికి ఏం చేరా లేదు వాడిని ముట్టుకుంటే పాపం వస్తుంది శవాన్ని ముట్టుకుంటే వెళ్ళి స్నానం చేయాలి అలాగే ఈ ఓర్భోపండ్ రాలేని వాళ్ళని ముట్టుకుంటే పాపం వస్తుంది అని వాళ్ళు ఆశించారు ఆచారం అంటే అంటే ఇదంత చాలా ఆచారం అంటే కట్టుబొట్టు దుక్క కాదు మీరు శాస్త్రాలు వెతుక్కోండి ఆచారము అంటే శీలము అని అర్థం కాదు శంకర ప్రవర్తన ఒకవేళ బ్రహ్మసూత్రంలో ఉంది సూత్రంలో ఆచారము ఉంది దానికి శీలము అని భాష్యకాలు రాసిన కాబట్టి అంటే శీలము మీరు ఏ పని చేసినా ఆ పని కదక ఉండేటువంటి మానసిక స్థితికి శీలము అని పేరు మీరు పవిత్రమైన హృదయము ప్రేమ దయ కరుణ మొదలైన లక్షణములు కలిగి ఉండాలి అని అభిప్రాయం అదంతా మన్వాతి స్మృతులలో చెప్పారు ఆ పశంభుడు చతు సంస్కారాలు చెప్పి నలభై నాలుగు సంస్కారాలు చెప్పి అష్టౌ ఆత్మగుణ ఎనిమిది ఆత్మగుణములు కలవు ఆయన ఆత్మ నిర్గుణాత్మ కాదు ఆయన ఆత్మ జీవాత్మ సుగుణమే కాబట్టి ఎనిమిది గుణాలు ఉన్నాయి దానికి ఏమిటా ఎనిమిది గుణాలు అంటే క్షమ సహనము దయా లగ్నము చెప్పారు దానికే అచారము అని చెప్పారు ఇదంతా మన్వాటి స్మృతులు చెప్పిన తర్వాత ఇష్టం వేదాధ్యయం వేదను ఎలా చదవాలి దాని మీద బోడని చెప్పారు వాళ్ళు వేదం వాళ్ళు చెప్పిన వాళ్ళ నుంచి పాటిస్తే వేదం నవ్వడం చదవలేరు నేను చెప్పినే గురించి నన్ను వెళ్ళడం సో వాళ్ళు ఏమని చెప్తారంటే పాద్యము నాడు చదవకూడదు అమావాస్య నాడు చదవకూడదు చతుర్దశ నాడు చదవకూడదు అష్టమునాడు చదవకూడదు అత్యండి వర్షం పడుతుంటే చదవకూడదు ఇంకే వీరు కాక వీళ్ళ ఎక్కడు చదువుతున్నాయి అని చెప్పి వేట మళ్ళించుకొని ఇవేం పట్టించుకోదు వాళ్ళు ఏం ఈ పాడ్యం ఒక్కటి గట్టిగా పఠిస్తారు పాఠ్యము నాడు చదవరు చదవిచ్చేస్తారు పోరావతం అమావాస్య నాడు పాత పాఠాలు మళ్ళీ చదువుకో అని చెప్తారు మొత్తంగా ఏదో ఒకటి చదివిస్తూ ఉంటారు లేకపోతే ఆ వేదం అవ్వదు వర్షం వచ్చినప్పుడు ఒక్కసారి ఆగి ఒక పెట్టి మళ్ళీ కొనసాగిస్తారు సో ఈ విధంగా వేదాధ్యేయం ఎలా చేయాలి ఎలా చేయాలి తర్వాత అరణ్యత వస్తుంది అరణ్యేది అని విధి అరణ్యంలో వల్లించాలి ఏది అరణ్యం ఎక్కడుంది అరణ్యం హిమాలయాల్లో హిమాలయాల్లో లేవు మీరు ఉన్నాయనుకుంటున్నారు వెళ్ళి చూస్తే తెలుస్తుంది హిమాలయాల్లో కూడా మన వాళ్ళు అరణ్యాలు లేకుండా ప్రతిపాటు చేశారు కాబట్టి ఇప్పుడు అరణ్య వ్యాఖ్య నుంచి వస్తుంది కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అంతవరకు అరుగు మీద కూర్చోవచ్చు అనుకుంటున్నారా దాన్ని అప్పుడు వల్ల రోడ్డు మీద నడుస్తుంది లేకపోతే ఇంటి వెంట దుడ్డు ఉంటుంది ఆ దుడ్లో ఒక కొబ్బరి చిట్ ఉంటుంది ఆ జట్టు మీద కూర్చొని అక్కడ కూర్చొని జరిగేసి మిగిలిన ఇంట్లో మోడిఫికేషన్ ఇవన్నీ చెప్తారు ఈ స్మృతులు ఉన్నాయి మనవాళ్ళు ఈ స్మృతులు ఉన్నాయని సరే మీరు మంచి మీద తాగాలనుకోండి ఆయన చెప్పినవి అన్నీ మీకు తెలుసుంటే మీరు మంచిగా కూర్చుని తాగాలి నిలబడి కాకూడదు కూర్చుని తాగాలంటే మొపాధి ఎప్పుడు ఉన్నాయనుకోండి ఏం చేస్తున్నారు చుట్టుపక్కల కుర్చీ ఎక్కడం లేదు కూర్చుని తాగాలి చుడు వైపు ఉత్తరమైపు తిరిగి తాగాలి ఏమైనా ఇలా ప్రశ్న అసలు స్వాతంత్రం ఇవ్వకుండా అయిపోతుంది ఎప్పుడు ఇస్తం సమావర్త వేదాధ్యయనం అయిపోయిన తర్వాత వాపస్ వచ్చి పెళ్లి చేస్తున్నటువంటి స్నాతకోత్సవము అవి ఉంటాయి ఇలా చేయాలి అని వాళ్ళు మన వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలకి అంతా పక్కన పాడేసే లెటర్ తీసుకుని నడిపిస్తున్నారు వీడు యూనివర్సిటీ పెట్టుకుంటారు వాళ్ళు పరీక్షలు పాస్ అయిపోయి అమెరికా వీళ్ళు వచ్చి ఆ పెళ్ళి చేసుకుంటారు ఇప్పుడు స్నాతకం ఉంటాయి చేస్తాడు అదే స్నాతకం నడుస్తూ ఇస్తం సహధర్మచారణి సంయోగ భావ్యతో నుండి కాపరంగా ఎలా చేయాలో కూడా ఆపస్తముడు బోధాయుడు వీళ్ళు అభివృద్ధిపోయి మీరుస్తారు వాళ్ళు చెప్తారు ఇలా కాపరం చేయాలి అలా కాపరం చేయాలి పౌరాణికులు ఇవన్నీ చెప్తాం మీరు పురాణమాణం అడిగితే తెలుస్తుంది వాళ్ళు చెప్తారు ఇలా చేసినట్లయితే మీకు స్వర్గవరం వస్తుంది ఆ లోకం వస్తుంది మొత్తానికి దే హ్యావ్ ఎ ఫీల్డ్ వాళ్ళకి చెప్పడానికి కావాల్సినంత టాపిక్ వాళ్ళకి సమృద్ధిగా ఉన్నది వాళ్ళు చెప్తూ ఉంటారు పాటించి వాళ్ళు పాటిస్తారు లేని వాళ్ళు లేదు మొత్తానికి వాళ్ళకి టాపిక్ అయితే ఉంది వాళ్ళు అర్థంగా ఈ అద్వేషణలోకి చేయాల్సిన లేదు వాళ్ళు దే హ్యావ్ దే ఫీల్డ్ కాబట్టి అనవకాశ దోషము మనవారి స్మృతులకు కాదు తథా పురుషార్థం పర్ణాశ్రమ ధర్మాన్ నానా విధాన్ అంటే బహుజనం అది ఎక్కడ జనం అనుకున్నారు దీ ద స్మృతులు ఆ స్మృతులు అనేక ధర్మములకు పర్ణ ధర్మములు ఆశ్రమ ధర్మములు నానా విధా ఎండ కూడా ఏ సమస్యలో ఆ ప్రధాని అంటున్నారో మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది ఈ ఆయన అనా విధానం అంటే అర్థమేంటి ఈ వర్ణ ధర్మములు ఆశ్రమ ధర్మములు ఒక ఈ పద్ధతిలో ఉన్నాయని వాళ్ళే ఉండదు అనేక రకాలుగా ఉంటాయి అనేక నాలుగు వర్ణాలు వాటి ధర్మాలు నాలుగు ఆశ్రమాలు వాటి ధర్మాలు అవన్నీ ఒక్కొక్క వర్ణ ధర్మం పది పేజీలు నాలుగు నాలుగు ఎనభై పేజీలు ఉలు అక్కడే ఉన్నాయి ఈ అద్వైతము సర్వైజ్ఞం బ్రహ్మా జగ కారణం దీన్ని అసలు డిస్టర్బ్ చేయకుండగా అదంతా కవర్ చేసుకో దాని మీద ఇంకా వెలుగు రాసుకోండి ఆపస్తంభుడు బోధాయునుడు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియ వాళ్ళకు ఉండేటువంటి సమాజ పరిస్థితులను బట్టి వాళ్ళు వెలుగు రాసినట్టారు అంటే వాళ్ళు ఎలాంటివి రాసే కూడా చెప్పడం రోజు మేము దృష్టాంతం చెప్తున్నాను ఆపస్తంభుడు ముందే ఉత్తర ఏ పనులతో కుడివైపు స్కూళ్ళు వైపు తిరిగి నిలబడి పడుకోవాలి కుక్కులు చుమ్మేసేపుడు మాత్రం దక్షిణం వైపు తిరగాలి ఇలా మొదలుపెట్టి ఇంకా ఎలా చూసుకుంటూ పోతాడు ఏరి వదిలిపెట్టడం అలా చూస్తూనే ఉంటాడు స్నానం అయిపోయిన తర్వాత ఆ బట్టని తరిపి తర్వాత ఇలా మూడు ధౌసం చేయాలి ఇలా మూడు సార్లు కామన్ సెన్స్ అది ఎందుకంటే కొంత వాయిస్ చనిపోయి ఆవేశకు వేడిగా ఉంటుంది కొంచెం వస్త్రం విడుతుంది అలాగే ఆరేస్తే కడిపి ఇలా పిండి ఆరేసేదనుకోండి అది వాళ్ళకి బట్టలు చేత కాదని వస్తుంది పిండి ఇలా అని అరవై ఆది కింద ఆయన చెప్తాడు మూడు సార్లు ఇలా ఈ మాట ఏం చెప్పాడంటే ఆయన ఏ రకం డీటెయిల్ లో చెప్తున్నాడో మీరు అర్థం అవడం కోసం చేయాలి ఈ ఈ స్మృతులను చూసి ఇండాలజిస్టులు వెస్టర్న్ ఇండాలజిస్టులు జాపూబీ మొదలైన వాళ్ళు కడుగురి ముడిగైనది మనిషి యొక్క బ్రతుకులో ప్రతి క్షణాన్ని మీరు శాసిస్తున్నారు ప్రతి పనిని మనిషి మీద తాగితే వాడు శాసిస్తారు కూర్చుంటే శాసిస్తాడు బాట రూమ్ కలిపితే శాసిస్తాడు భార్యతో మాట్లాడితే శాసిస్తాడు భాగ్యం గెలవాలనుకోవాలి ఎవరు గెలవాలి పేరు పెట్టగలవద్దు ఏం మరి మైత్రే అయిన ఆయనేమో జాగ్రత్త మహిళలు చక్కగా వీళ్ళే పేరు పెట్టుకోవద్దు అని వీళ్ళు రాసి పెట్ట ఎలా పిలవాలి ఎప్పుడు పిలవాలి అన్ని ఎవ్రీథింగ్ అది రావట్టి వాళ్ళు తెలుస్తారు ఇక్కడ ఇంకో పేరు పెడుకు రాకూడదు ఏదో ఒక సిద్ధాంతం ఉంటుంది అది ఇది నాకు వ్యాధి అంటే నేను చెప్పాను కదా కచ్చాయనేమి మైత్రే మైత్రే తెలుస్తాడు వ్యాధి ఒకసారి కాదు అనేకసార్లు చూస్తారు ఈ రకంగా వీళ్ళు అనేక పురుషార్థములు నాలుగు వాళ్ళకి ధర్మార్థకామ మోక్ష మోక్ష పత్రం పెట్టండి ఆ ధర్మార్థకామ పురుషార్థాలని చెలరేగి వర్ణించుకుంటారు వాళ్ళ ఈ స్మృతి కారు కాబట్టి వాళ్ళకి మీకు నేను మొత్తం అంత హిస్టారిక్ పెర్స్పెక్టివ్ మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు మీరేం యజ్ఞాలు యోగాలు చేసి ఇది ఎలా కాలేదు ఆ పర్స్పెక్టివ్ తెలుసుకుని పెట్టుకుంటే మీరు తెలుసుకోవాలి నైవం కపిలాది స్మృతీనాం అనుష్ఠే విషయే అవకాశ అది ధర్మం వివిధం అనుష్ఠేయము జ్ఞేయము అనుష్ఠించదగ్గది తెలుసుకోదగ్గది తెలుసుకోదగే ధర్మం వేదాంతం అనుష్ఠించే ధర్మం కర్మా ఉపాసన కాబట్టి ఆ అనుష్ఠేయమైన ధర్మం ఏది కలదు విధి నిషేధ రూపమైన ధర్మం అక్కడ కవిత మనవా కావలసిన అక్కడ వాళ్ళు ప్రవేశించి వాళ్ళు చరిత్రార్థులైపోయినా వాళ్ళ ఇంకొచ్చి బ్రహ్మని దీంట్లోకి వాడు రావాల్సిన మోక్ష సాధన నైవం ఈ విధంగా అది ఇటువంటి అవకాశము కపిలాది స్మృతులకు లేదు కపిలుడు పంచశుఖులు వీళ్ళ ఆయన కర్మను చెప్పడు ఏ కర్మని చెప్పడు ఉపాసనని కూడా ఈశ్వరుడుని అంగీకరించడా ఇంకేం చెప్తాడు ఇంకా కథలుడికి ఈ టాపిక్ ఏమీ లేవు మరి ఆయనకున్న టాపిక్ ఏమిటో చూసిన మోక్ష సాధనమే మహీ సమ్యక్ దర్శనమహీకృత్య వీళ్ళు సాంఖ్యను మొట్టమొదటి సైంటిస్టులు కథలుడు వరల్డ్ ఫస్ట్ వల్లి వస్తుంది డాల్విన్ ముందు కపిలుడు తర్వాత డాల్విన్ డాన్ కపిలు చంపి పుట్టాడు అలా అంటారు తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ కపిలుణ్ణి చంపి పుట్టాడు అంటే అర్థం ఏంటి మళ్ళీ ఆ కపిలు లాంటి వాడే ఈ డాల్విన్ అని అలా అంటారు తెలుగులో ఓకే నిజానికి వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఏమన్నారంటే కపిలుణ్ణి ది డాల్విన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు ఎలా అయితే కాళిదాసుని దెక్స్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు అలాగే డార్జిలింగ్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు కపిలుడు ఆయన ఈ ఆయన చెప్పేది ఒక్కటే అదే ఆయన టాపిక్ అది ఇది టాపిక్ అంటే వివేకము అని పేరు చందర కూడా ఆ టాపిక్ ని చాలా విస్తారంగా ఉపయోగిస్తారు అంటే వస్తువుని నువ్వు కరెక్ట్ గా చూడాలి కరెక్ట్ గా చూడాలి ఇప్పుడు ఇది తలలో పెట్టుకో అంటే కర్మ అవుతుంది ఇది మీతో గణేష్ ఉన్నాడు ఈ జోన ఎదుగుతూ ఉండము ఇది చెవి ఇది చెవి ఇది గణేష్ మహారాజు కాబట్టి మీరు పూర్తి చేయండి అంటే ఏదవుతుంది ఉపాసనవుతుంది దిస్ ఈజ్ గులాబీ పువ్వు హైక్స్ జాతికి చెందినది దీంట్లో ఒక గ్రాంటన్స్ మొదలైన కొన్ని డైస్ మెటీరియల్స్ ఉండబట్టి దానికి ఆ కలర్ వచ్చింది ఇలా మొదలుపెట్టాకను కొన్ని దీన్ని ఏమంటారు సైంటిఫిక్ అండర్స్టాండింగ్ దానికి సందర్శనం ఉంటారు అంటే దాన్ని అది ఎలా ఉందో అలా తెలుసుకుంటారు దానికి సందిగ్దర్శనం ఉంటారు దాంతో ఏం చేయాలి అంటే కర్మే కర్మవాడు నల్లగా ఉంటారు ఉండడు కర్మవాడు కొబ్బరికాయలు ననుకోండి ఎప్పుడు కొడదాం పొందేందేవుడు కొడదామా లేకపోతే వినేశ్వరుడు కొడదామా లేకపోతే కుమారస్వామి కొడదాం అంటారు కర్మవాడు నల్లగా ఉంటారు ఈ ఉపాసులు ఏమంటారంటే ఆ కొబ్బరికాయ అదేదో అమ్మవారిని పోలింది అంట ఇది వచ్చి ఒక చెట్టు ననుకోండి ఆ చెట్టు బెరడు దాంట్లో ఓంకారం ఉందంట ఓంకారం బెరలో ఓంకారం ఉండడం ఇలాగే విఘ్నేశ్వరి ఉందంటాడు అక్కడ కార్ఖానా దగ్గర చెట్టు ఉండే ఆ చెట్టులో అమ్మవార్లు పెట్టారు అమ్మవారు ఆ బెరడే అమ్మవార్లు కొందగా దాని చుట్టూ కల రంగంలో వేస్తుంది ఆ బెరడు వాడు అంటాడు సో ఆ చెట్టు ఏమి చెట్టు అనే దాన్ని ఎలా రక్షించాలి ఈ ఆలోచనలు అయి ఉండవు కాబట్టి ఈ కర్మవాదుల యొక్క దృష్టి ఉపాసకుల యొక్క దృష్టి వేరే ఉంటుంది ఈ సాంఖ్యుడు అదే కపిల మహర్షి ఆ దృష్టికి చెందిన వాడు కాదు ఆయన ఒక రకమైన సైంటిస్ట్ ఆయన సమ్యగ్ దర్శకుడు ఆయన చూశారు చుట్టూ ఉండే జగత్తులు ఆయన గొప్పవాడు చాలా విలువనిస్తారు గుణ గుణి నిరూపణలో కపిల సాంఖ్యాన్ని మించిన శాస్త్రం మరొకటి లేదు అని ఆయన శంకరుడు ఒక టైటిల్ ఇస్తారు వాళ్ళు వాడు చూశారు చుట్టూ జగత్తుని చూశారు చూసి ఎవన్నారో తెలుసుకున్న వాళ్ళు జగత్తులో మూడే విషయంలో ఉన్నాయి ఏమిటి ద్రవ్యము క్రియా జ్ఞానము మూడే ఎంత బాగా మీరు చెప్పండి నాలుగో నేను ఈ ప్రజ్ఞ ద్రవ్యము క్రియా జ్ఞానము ద్రవ్యం తమో గుణం నుంచి పుట్టింది క్రియ రజో గుణం నుంచి పుట్టింది జ్ఞానము సత్వగుణం నుంచి పుట్టింది కాబట్టి ఈ జగత్ కారణము ప్రధానము త్రిగుణాత్మకము అని వాళ్ళు పెట్టారు వాళ్ళు త్రిగుణాత్మకం అన్న తర్వాత పౌరాణికులు వచ్చి ఆ త్రిగుణాత్మక అన్నదానికి మాయాశక్తి అని త్రిగుణాత్మక అమ్మవారిని ఆ రకంగా దాని చుట్టూ వీళ్ళు కొన్ని ఉపాసనలు నిర్మాణం చేసుకున్నారు చేసుకునే ఇప్పటికే మీరు అమ్మవారు అనేటువంటి మాట మీద ఉండే ఉపాసనంతో చూసినట్లయితే ఈ త్రిగుణాలు ఉంటాయి దాంట్లో ఆ త్రిగుణాలు వాడలతో కపిలు చెప్పిన అది వాళ్ళు ఎలా చేస్తుంది కపిలు చాలా ప్రాచీన చాలా గొప్పగా ఉంటుంది ఆయన ఏమని చెప్పడం దేహము ఇంద్రియము మనస్సు ఇది వీటిని తెలియవాడు క్షేత్రజ్ఞుడు ఎవడైతే క్షేత్రము క్షేత్రముగా గుర్తించి దాని వెళ్ళు నేను అనే ఆత్మాభిమానాన్ని తోచుకుచ్చుతాడో వాడు ఆ వివేకం యొక్క బలం చేత సంసార బంధము నుండి విముక్తు వెను అని చెప్పారు వాళ్ళు కతులు పదమూడో అధ్యాయం అంతా ఏ రెటు పురుష వివేక విరోధం కతులు చెప్పాడమాట రెటొచ్చి ఆయనకి అద్వైతమకి కారణం ఏమిటంటే క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రము నుంచి వివేక దర్శనం చేత బంధ క్షేత్రజ్ఞుడు వాడే దేవుడు అని అద్వైతం చెప్పింది ఆ దేవుడు అనేవాడు లేడు అనేకము అని కపిలు చెప్పాడు క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకం కూడా కపిలుడు చెప్పింది కపిలుడు చెప్పిందే శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పింది శంకరుడు మొత్తం అంతా కూడా కపిడి దగ్గర నుంచి వచ్చింది సమ్యగ్ దర్శనము అనే మాట శంకరాచార్యులు కపిలుడికి వేశాడంటే ఆయన ఎంత రెస్పెక్ట్ ఉంటే వేస్తారో ఆలోచించారు సమ్యగ్ దర్శన విషుడే జ్ఞాని వాడే జీవన్ముక్తులు అని చెప్తారు అనేక సందర్భాల్లో ఆ సమ్యగ్ దర్శనం అనే విశేషణాన్ని కతులుడికి వేశారు ఉన్నదాన్ని ఉన్నట్లు దాన్ని కరెక్ట్గా సత్యాన్ని చూపుతారు సత్యం చూడాలి దాని మీద మీ మనసులో ఉన్నటువంటి ఇమోషన్స్ అని సెంటిమెంట్స్ అని దాన్ని ఎక్కడి పెట్టి చూడకూడదు సత్యం చూడాలి ఇప్పుడు ఒక కొండకాలలో ప్రవహిస్తుంది ప్రవహించుకుంటే నీకు ప్రవహిస్తే శబ్దం వస్తుంది కానీ కొండకాలు ప్రభుత్వం మీరు తప్పుడవుతోంది అది సమ్యక్ దర్శనం ఆ శబ్దాన్ని నీకు శుభమోగం కాక నీకు శుభమోగం కాక నీకు శుభమోగం కాక అంటోంది అన్నారు అనుకోండి అది వాటిస్తా ద ఒక ఉంది ఒక హిందుస్థానంలో అందుకోసం అది మీరు ఇప్పుడు రైల్లో వెళ్తున్నాడు అనుకోండి రైల్లో వెళ్తుంటే యువకులు ఎప్పుడు బట్ నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు అంటుంది రైలు అని అది అలాగే కూడా అది అవ్వాలి అర్థం ఏలాంటి వేసాలు వేయద్దు అక్కడ ఉన్నది ఏంటో చెప్పు ఒక పట్టాకి ఇంకో పట్టాకి చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ దగ్గరికి చక్రం వచ్చినప్పుడు చక్కని శబ్దం చేసుకుంటుంది ఆ చక్రం పక్కన ఇంకో చక్రం ఇంకో చక్రం దొరక దాన్ని మీరు ఎలా కావస్తే అలా ఇంకొకటి చేయాలి దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కాబట్టి సెంటిమెంట్ ఇమోషన్ మీరు భక్తి పేరుతో ఇవన్నీ అక్కడ దాన్ని ఎత్తి మీద దట్ ఈజ్ నాట్ సమ్యక్ దర్శనం ఏమి భక్తి ఉంటే వేరే ఇంకోతో చూసుకోవాలి అక్కడ ఉన్న దేవుతో చెప్పొచ్చే దట్ ఈజ్ దర్శనం సో అటువంటి సమ్యక్ దర్శనమే సంసార బంధం నుండి విముక్తిని కలిగించే సాధనము అని కథలు చెప్పాడు అంతవాళ్ళు చెప్పాడు ఈ కథలు పరితిష్టాచార్యులు వీళ్ళందరూ ఇటువంటి సిద్ధాంతాలని తయారు చేసి ప్రకటిస్తున్నారు చూడడం ప్రవర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ కర్మ భక్తి అక్కడ వాళ్ళకి ప్రవేశం ఉండదు వాళ్ళకి అద్వేతంలో కూడా వేదాంతంలో కూడా ప్రవేశం లేకుండా మనం చేసేసేమనుకోండి వాళ్ళ స్మృతి వ్యర్థమైపోతుంది అది ఆర్డుబెట్ అంతే తప్ప వాళ్ళ అది వ్యర్థం అవుతారు అంటే దాంట్లో కొంత విలువ ఉంది అది చేసే కూడదు దానికి కొంత మనం న్యాయాన్ని కల్పించాలి ధనాన్ని కల్పించాలి అని ఆర్డు పెట్టు అని మనం సర్గ తీసుకోవాలి ఇదంతా పూర్వపక్షమే కదా సిద్ధాంతం మళ్ళీ క్లాస్లో అనవకాశ సు అనర్థక్యమేవాసాం ప్రసజ కాబట్టి మీరు ఈ కపిల పంచశిఖ ఇత్యాది ఆచార్యుల యొక్క స్మృతులకు మోక్ష సాధనమైన సమ్యగ్ దర్శనము అనే టాపిక్ లో కూడా చోటు లేదు అని లింటెస్టే అనుకోండి ఆ స్మృతులన్నీ వ్యర్థములు అనే పరిస్థితి సంప్రాప్తమవు అది అంగీకారం కాదు తస్మాత్రోధేణ వేదాంత వ్యాఖ్యాత్యా కానీ మరి ఉపనిషత్తులు ఉన్నాయి కదా ఉపనిషత్తులు అద్వైతాన్ని చెప్తున్నాయి ఉపనిషత్తులు సౌవం బ్రహ్మ నిగట్ కారణం అని కదా అంటే చూడండి ఆ స్మృతులకు కపిలా పంచశిఖాచార్య మన స్మృతులకు అవకాశం కల్పించక తప్పదు అని ఒకసారి నిష్క్రియమైన తర్వాత మనం ఉపనిషత్తుల్ని కొంచెం ఇటువటుగా వాటికి అర్థురాని విధంగా మనం సవరించి వ్యాఖ్యానం చేసుకోవాలి చేసుకోవచ్చు మీరు ఆటలు చేస్తూనే ఉంటారు మీరేం కాదు వీరు నచ్చాలే కానీ వీళ్ళు నచ్చితే అలాంటివన్నీ వీళ్ళు చేస్తూనే ఎవరైనా మళ్ళీ నిలబడి మంచిది తగ్గిస్తున్నాడు అనుకోండి వాడి మీద మీకు కోపం ఉందనుకోండి చూడండి పండిత ముందు శాస్త్ర విరుద్ధంగా నిలబడించిన తగ్గిస్తున్నాడు అనవచ్చు వాడు మీ బాగుమంది అనుకోండి ఆ నిలబడి మంచి రావడానికి కూడా మను మహారాజు పర్మిషన్ ఇచ్చారు మీ మీరు పన్నెండు అయిపోయింది మీరు అలాగే కథల స్మృతికి మనం అవకాశం కల్పించాలి మనం కల్పించకపోతే దానికి వ్యర్థం అయిపోతుంది అని అనుకున్నప్పుడు బ్రహ్మ అనగా ప్రధానము అని మనం అర్థం చెప్పచ్చు ఎందుకంటే బ్రహ్మంటే ఏమిటి దేశకాల పరిచ్ఛేదము ఇది ఏం కదా చెప్పే అర్థం ప్రధానం అతిథియే మా ప్రధానం అలాంటిదేనండి ప్రధానంలో దేశకాలం లేదు జగత్తులో వచ్చే దేశకాలం కాబట్టి మా ప్రధానానికే మీరు బ్రహ్మ గారు అని మనం ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఉపనిషత్తులను అర్థపెట్టుకుని కపిల స్మృతిని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తే తప్పు కపిల స్మృతికి అనురూపంగా ఉపనిషత్తులను దేవి అధ్యయనం చేసుకోవాలి ఇంకా దాంట్లో కూడా ఎక్కడో అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపడుతుంది మిగతా అంతా కపిలుడు ఉపనిషత్తులు సమానంగానే ఉంటాయి సరి కదా ధర్మం చద ఇంకా కపిలుడికి ఉపనిషత్తులకి అర్థం అది కాదు అడ్డు చీలలో బ్రహ్మ జగత్ కారణం దగ్గరే అక్కడ ఉపనిషత్తులను కొంచెం తోటగా మీరు అడ్జిస్ట్ చేసుకుంటే అంటే ఉపనిషత్తులను మనల్ని ఉంచుకోవచ్చు కథల స్ఫూర్తికి కూడా ఉంచే అవకాశము ఉంటుంది దీని మీద ఒక సిద్ధాంతి ఆశంక ఒక అబ్జెక్షన్ ఆ అబ్జెక్షన్ నిటిల్ చేసేస్తే పూర్వపక్షం మరింత బలపడుతుంది ఏ అబ్జెక్షన్ కథం పునః వీక్ష్యాదిభ్యోహిభ్య బ్రహ్మైవ సర్వ్ఞం జగత కారణమితారి శృత్యనవకాశదోష ప్రసంగే పునరాక్షిప్య ఈ ఆర్గ్యుమెంట్కి అప్పజిషన్ ఏమండి మీరు మరీ మొదటికొచ్చారు ఈక్షతే నా శబ్దం అనే సూత్రం పెట్టిగా ఏ జగత్ కారణము కలదో అది సంకల్పించినది అనే అని స్మృతి అని ఉపనిషత్తు చెప్తోంది కనుక అది తప్పకుండా చేతనమై ఉంటుంది సంకల్పిస్తే మరి చేతనం కదా కనుక అది చేతనము అది చేతనము కనుక కపిలుడు చెప్పిన ప్రధానము జడము కనుక ఈ వేదములు చెప్పినది కపిలుడు చెప్పినది కాదు అని అక్కడ వేదమంత్రములను ఎదుర్కొండా పెట్టి మీ సిద్ధాంతము తప్పు అని అక్కడ చెప్పారు కదా చెప్పిన తర్వాత అది సెటిల్ చేసిన ముందుకు వస్తే ఇప్పుడు మళ్ళీ ఆ కొట్టుకొచ్చి ఆ మాకు అనుకూలంగా దిగండి అలా వ్యాఖ్యానం చేయండి అని మళ్ళీ నువ్వు మొదటికి వచ్చేవేమిటి అని శంక ఇప్పుడు చూడండి ఈ క్షత్యాదిభ్య అంటే ఈక్షాంతక్రే అనే ఒక వాక్యం ఒక అంటే సంకల్పించను ఇలాంటి అనేక హేతువులను మీకు చూపించి జగత్కారణం అనేది సమజమైన బ్రహ్మయ్యే తప్ప జగ ప్రధానము కాదదు అని శృతి యొక్క తాత్పర్యము స్పష్టంగా నిశ్చయంగా చెప్పబడింది శృతి తాత్వ శృతి తాత్పర్యాన్ని మనం నిశ్చితం చేసి పెట్టినా అది సర్వజ బ్రహ్మయ్య జగత్కారణమని చెప్పండి ప్రధానానికి తాగు లేదు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా స్మృతికి ఇంకెక్కడా అవకాశం లేకుండా అయిపోతుందండి మా స్మృతిని మీరే తక్కువ చేర్చుకోవాలి దానికి అవకాశాన్ని మీరే కల్పించాలి కాబట్టి మళ్ళీ మీ వేదాంతరాలు ఇంకోసారి పరిశీలించి మాకు అనుకూలంగా మీరు వ్యాఖ్యానం చేయండి అని మళ్ళీ నువ్వు మొదటికొచ్చావుంటే ఆ కుజల్ గురువు వార్డ్ని ఉరి తీయండి అదే ట్రయల్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ అప్లికేషన్ ఇవన్నీ అయిపోయి మళ్ళీ హైకోర్టు ఇంకోసారి సమావేశం సుప్రీంకోర్టు సమావేశమే ఉరి చేయమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వార్డు టెరలిస్తూ కాదు అని మళ్ళీ మార్పు చేస్తే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఉరి తీసే ఇప్పుడు మళ్ళీ టెరలిస్ట్ కాదు అని అహం నేను చెప్పిన దృష్టాంతం కుదిరిందో కుదరలేదో మీరు చూసుకోండి అంతా ఎంత మళ్ళీ నీ సిద్ధాంతానికి తగ్గట్టుగా ఉపనిషత్తుని మార్చుకో అని మళ్ళీ వర్తుకొచ్చేవే నువ్వు అని శంక దీని మీద వాడు సమాధానం చెప్పాలి చెప్తే వాడి పూర్వక్షం మీరు అవేదయం అనాక్షేప స్వతంత్ర ప్రజ్ఞాన దానికి వాడు సమాధానం చాలా రెవల్యూషన్ అది సిద్ధాంతాలు మీకు ఆర్థడాక్సిటీలో వాళ్ళు సూక్ష్మంగా పరిశీలించే శక్తిని కోల్పోయినారు వాళ్ళ పోస్ట్ లో దాన్ని కఠస్థం చేసే విధము దాని కింద వ్యాఖ్యము దాని కింద మరింత జటిలమైన వ్యాఖ్యము మరింత జటిలమైన వ్యాఖ్యము అలాగా ఆ స్కాలర్షిప్ పరుగుల్లో అసలు శంకరం ఏం ఆయన ఎటువంటి రెవల్యూషనరీ ఐడియాస్ని మనం ముందు పెడుతున్నారు అనే సూక్ష్మ పరిశీలన మీకు ఆర్థడాక్స్ లోపించి వారు ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి వారు ముందే నిన్నై ఆచమనం చేసేసి నేను ఇంకా ఓపెన్ మైండ్ అనేది పెట్టుకోను ఓపెన్ మైండ్ పెట్టుకుంటే మహాపాపము నడకానికి పోతాము మనం క్లోజ్ తోటే చదువుకోవాలి కాబట్టి నేను మొదలు పెడుతున్నాను రియల్లీ దాంతో జై అసలు కొంచెం ఇటువంటి చూడడం గుర్రరే గుర్రానికి మెయిన్ ఖర్చు పెడతారు చూడండి ఇటు నో ఇటు నో శరకట్లలో ఉండదు చాలా విలక్షణంగా ఉంటుంది చూడగా వేదంలో చెప్పాడు కాబట్టి సర్వజ్ఞ బ్రహ్మ జగత్ కారణము జగ ప్రధానము ఎగత్ కారణము కాదాలదు అనేకదా నీ ఆర్గ్యుమెంటు నీ ఆర్గ్యుమెంటు ఎవరిలో చెప్పిన దాన్ని విని అదే పాటించి వాడికి బాగా రుచిస్తుంది తప్ప సొంతంగా ఆలోచించి వాళ్ళకి నీ ఆర్గ్యుమెంట్ రుచించదు అంటున్నాను స్వతంత్ర ప్రజ్ఞానం అయం అనాక్షేప భవే కృతిలో ఈక్ష ఈక్షాంతరే ఉంది కాబట్టి జగత్ సర్వజ్ఞ బ్రహ్మయే ప్రధాను కాగాలదు అని నువ్వు అన్నమాట శృతిని ఇది సరే కొటేషన్స్ మీద వ్యవహారం చేసే వాడికి బాగానే ఉంటుంది కానీ కపిల మహర్షి స్వతంత్రమైన ప్రజ్ఞన్నమాట ప్రజ్ఞ అంటే నవనవోన్మేషశాలిని బుద్ధి అంటే కొత్త కొత్త విషయాలను పరిశీలించటానికి సిద్ధంగా అటువంటి స్వభావము కలిగిన బుద్ధికి ప్రజ్ఞ అని లేదు ఆ పదం ఎలాంటి పదండు స్వతంత్రమైన ప్రజ్ఞ కలవాడు ఆయన ఆయన ఆలోచిస్తాడు చేతనం అవుతుందా జగత్ కారణము జలం ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు అంతేగాని ఎక్కడ ఏ పుస్తకంలో వెళ్ళిపోయారని అడగడు చుట్టూ ఏమన్నా ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే ఆ పుస్తకంలో అడిగదా అలా అడగడు జగత్ కారణం జగత్తు జగనా చేతమా చూసుకుంటాడు జగత్తు జగము జగత్తు మూడు తత్వములతో కూలినది సుఖము దుఃఖము మోహము కాబట్టి జగత్ కారణము కూడా త్రిగుణాత్మకమైన జడ ప్రధానము కారణాలు అలా చూస్తుంటాడు తప్ప ఈ పశ్చమంలో ఏం చెప్పాడు ఆ మంత్రంలో ఏం చెప్పాడు అలా చూడాలి కాబట్టి ఆయన దగ్గరికి మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్ పట్టుకు రావడము దు కాబట్టిేవనెక్కిన ఆక్షేపము అది ఆక్షేపమే కాదు ఎవరికి స్వతంత్రమైన ప్రజ్ఞ కలవాళ్ళకి పరతంత్ర ప్రజ్ఞాస్తు ప్రాయణ జనా శక్తి చూస్తే జనులు సాధారణంగా పరతంత్ర ప్రజ్ఞ కలవాళ్ళు అంటే కొటేషన్స్ మీరు కొటేషన్స్ ఇవ్వడంలో వీళ్ళని మిధిని పండించిన వాళ్ళు వీళ్ళకున్న ప్రజ్ఞ మీరు నోరు విప్పితే ఆలో కొటేషన్స్ మేము మీరు పాటించుతకం వేసాడు పుస్తకం రాసి పబ్లిషర్ చేయలేదు ఇది జరిగిన ఉత్తా చెప్తున్నాను పదికే ఈ పుస్తకం పరిచరించండి అన్న ఆయన దగ్గర పరిచరించే ప్రశ్న లేక పబ్లిషర్ చూసి నాకు టాపిక్ నష్టం ఈ టాపిక్ బాగా లీడ్ చేయలేదు మీకు రమణ మహర్షి పుస్తకం రమణ మహర్షి అవర్షి రాసిందా మీరు వ్యాఖ్య ఆ టాపిక్ నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు నేను వేయను అన్నాడు ఆయన అంటే నేనున్నాను ఆయన నాకు ఆ పుస్తకానికి గురించి చూడండి ఎలా మాట్లాడతారు ఒక్కొక్క పేజీకి నాలుగు కొటేషన్స్ ఇచ్చాయండి చూడండి తీసుకొస్తే కరెక్ట్ మూడు నాలుగు కొటేషన్స్ ఈ ఎక్కడ చూసినా మూడు నాలుగు కొటేషన్స్ ఉంటున్నారు ఇన్ని కొటేషన్ సిస్ట్ చేయని రాస్తే ఇది టాపిక్ సరిగ్గా లేదంటాడు ఏమిటినా అని అంట అంటే ఆయన ఏమన్నాడు నాకైతే నచ్చలేదు మీరు ఇంకో హోడ వేయించుకోండి కాబట్టి ఈ ప్రజ్ఞ దీన్ని ప్రజ్ఞ ఇతరులు చెప్పిన దాన్ని కరెక్ట్ గా కోర్ట్ చేసుకుంటూ పోవడంలో బెట్టరు అటువంటి వాళ్ళ నిర్దేశించి జనువులు ఉంటారు వాళ్ళు స్వతంత్రంగా దీన్ని ఆలోచిస్తారు స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయతనువంత వాళ్ళు స్వతంత్రంగా శృతి యొక్క తాత్పర్యండి అని నిర్ధారణ చేయడానికి వాళ్ళకి శక్తి లేదు మంత్రం ఉంది ఎవరు ఉంది మంత్రం ఈ క్షణం అని ఉంది ఓకే నేను అర్థం ఏంటి నేను అర్థం ఏంటంటే ఎలా చెప్తారో తెలుసిన దాని మీద ధాన్యాచార్యం రంగం ఏంటో సైన్యాచార్యులు విద్య కలిపే ఆయన ఇంకా ఇదే అయినా అని అది ఎలా ఉంటుంది అది ఉంటుంది ఆయన అలా అనుబంధమైన వాళ్ళు కలిపే సాయంత్రం రాసిన భాష్యం చదువుతున్నాం ఏం చదువుతున్నారు అంటే విద్యార్థి భాష్యం చదువుతున్నారు అనుకో అది రాసింది విద్యార్థిలు కానీ కాదు ఈ రకంగా ఆయన అయిపోయి ఎవరి చైతన్యంలో వాక్యం సత్యం జ్ఞానం బ్రహ్మ దానికి శంకర్ చెప్పారు కానీ బృహద్వల్లిలో బృహత్ సాయనాచార్యం రాసినటువంటి బృహత్ చాలా పెద్దది రాసినాడు దానికి ఎవరో దాంట్లో ఆయన ఏం చెప్పు ఆయన ఏం చెప్పాడో మీరు చదివాట నా లేడో నేను చదవలేదు నేను పుస్తకం లేదా ఉంది పుస్తకం ఎందుకు నాకు ఓపిక లేకపోతే నేను చదవలేదు నాకు అర్థం లేదు ఎందుకంటే ఆయన తరాతోత్ర లేకుండా రాసలేదు లింగ పురాణంలో ఇలా చెప్పాడు రాసపురాణంలో చెప్పాడు నేను యాభై కొటేషన్స్ ఇచ్చి రాశాడు ఆయన తప్పు ఇంతలా ఉంటుంది ఆ కొటేషన్స్ అన్ని చదువుతాడు చదివి ఓపిక నాకు ఈ తరతోత్ర ప్రజ్ఞులు జనువులు ఇలా అంటే ఎవరివాడు ఏం చెప్పాడు అది తెలుసుకుందామనే తప్ప తాము స్వతంత్రంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు హైలీ కండిషన్ మైండ్తో ఉంటారు అటువంటి వాడి వెళ్ళి మీరు చెప్పచ్చు ఏమైనా ఈ క్షాంతి తినే సూర్యసిన కాబట్టి సర్వజ్ఞ బ్రహ్మయోజక కారణం అని వెళ్ళి తప్పని వాళ్ళతో అక్షరించుతారు మా కతుడి దగ్గరికి వచ్చి మీరు అలా అది ఒక అక్షేమం శంకర్లు ఎటువంటి ఇష్యూస్ రేస్ చేస్తున్నారో మీరు గమనించారా ప్రఖ్యాత ప్రణేకాహ స్మృతి నవలంబే రంగు ఈ జనులు ఉన్నారే వాడు స్వతంత్రంగా ఆలోచించే శక్తి వాళ్ళకు మీద స్వతంత్రంగా ఆలోచించరు ఇతరులు చెప్పిన దాన్ని పట్టుకుని పోకి ఇతరులంటే ఎటువంటి ఇతరులు చెప్పాలి ఎవరో ముక్కు ముఖం కలిగింది మహావిద్వాంసుడు గొప్ప జ్ఞానం ఉన్నాడనుకోండి ఆయన చెప్పింది వీడు ఒప్పుకో ప్రఖ్యాత ప్రణుగా లోకంలో బాగా ప్రశంసండి మహారాజు గారు ఆ స్థానంలో ఉంది మహారాజు గారికి అది దిశ పొందిన వాడైతే ఆయన చెప్పింది ఆయన గొప్పలో ఉంది ముందుకులు వెళ్తారు తప్ప కాబట్టి వాడు ఎటువంటి వైపు ఉండాలి ఆ స్మృతి గురించి వాళ్ళు సొంతంగా ఆలోచించరు ఇలా మూడు సార్లు బట్టు దులుపుతాడు ఎందుకు దులుపుతున్నావు కాబట్టి చెప్పచ్చు కదా దురికాటలు అప్పుడు ఆలేసుకుంటా అని చెప్పడం అంత ఆలోచన చేయగలిగారు ఆపస్తంభుడు చెప్పాడు కాబట్టి నేను కూడా మనం వాడు వెంకన్న కూడా చెప్పారు కదా వెంటనే ఉండండి మేము ఎప్పుడో వెళ్ళలేదు నేను వెంకన్న చెప్పింది నేను అపస్థలు చెప్పింది అని ప్రఖ్యాతమైన వాడు ఎవరో ఒకటి వాడు చెప్పింది పట్టుకుని ఆ స్ఫూర్తులను ఆవాక్యములను అనుసరిస్తూ పోతాడు స్వతంత్రంగా ఆలోచించడం వాడు ఎరగరు కానీ కపిల మహర్షి ఆయన స్వతంత్రమైన ప్రజల వాడు ఆయన జాగ్రత్తగా ఆలోచించి బుద్ధిశక్తిని ఉపయోగించి ప్రధానం జగత్కాసనం అని చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చి సుంచులో లేదు కాబట్టి నువ్వు చెప్పిన మాట పనికిరాదు అని మీరు ఆక్షేపించటము ఏమి సబబుగా లేదు ఎందుకంటే పూర్వపక్షాన్ని ఫైనల్ గా కొట్టి కానీ పూర్వపక్షంలో లేవలసిన అంశములను మీరు గమనించాలి అది తప్పలేనచ్యర్థం ప్రతి ప్రతిపక్షేడం అంటే ప్రతిపత్తు ఇచ్చేదాన్ని ప్రతిపత్తుం అంటే జ్ఞాతం ఇచ్చే ప్రతిపత్తి అంటే జ్ఞానం ఇప్పుడు వాక్యం ఉన్నది ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి మన అనుభవాన్ని లా ఆ చెప్పిన వాక్యం వేదంలో చెప్పాడు గొప్పది మన అనుభవాన్ని లా అనుభవాన్ని పక్కన పారేసి వాక్యాన్ని ఎవరో చెప్పిన ఫాలో అవుతారా లేకపోతే అనుభవాన్ని జోడించుకుని వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు లోకంలో జనులు వాటి అసలు అనుభవమని ఆలోచన ఏముందో వాళ్ళు ఎంతసేపు ఈ కరువులు చెప్పిన దాన్ని పట్టుకుపోయి వాళ్ళే కానీ ఇక్కడ ఉన్నటువంటి కర్బలే నేను మళ్ళీ చెప్తాను వెట్ మేసేవికి ఈ సామాన్య జనుడున్నారు చూసారా అంటే స్వతంత్రంగా ఆలోచించటం చేత కానీ సామాన్య జనుడు ఒక ప్రఖ్యాత పురుషుడు ఎవరో ఉంటాడు ఆయన చెప్పిన దాన్ని పట్టుకుని ఆ బలంతో వేదము యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారే తప్ప వేదమంతా స్వతంత్రంగా అర్థం తెలుసుకునే ప్రయత్నము వాళ్ళు చెయ్యరు ఇప్పుడు వేదంలో మంత్రం ఉందండి ఏదో మంత్రం తీసుకోండి ఏదో మంత్రం ఆ మంత్రానికి అర్థం ఏంటి అంటే నేను ఏమైతే కథ రాగే అలాంటి మంత్రం ఏదో ఉన్నా పొద అర్థానికి ఆ మంత్రానికి అర్థం ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసినా విద్యార్థం చేసుకోవడానికి వచ్చేస్తారు విద్యాలని కోస్తారు అంటే విద్యార్థి అదో పెద్ద విద్యారణ భాష్యం కాదు విద్యార్థుడు కాదు సైనాచార్యులు వీళ్ళు విద్యార్థులు విద్యార్థి అని కొడుతూ ఉంటారు విద్యార్థుడు కాదు సైనాచార్యుడు సైన్ భాష్యాన్ని కొట్ చేస్తారు సో అరవిందో ఎండి సాయినా భాష్యం సైనాచార్యుడు గొప్పవాడు ఆయన భాష్యం గొప్పది కానీ ఈ మంత్రాన్ని నేను ఈ విధంగా దర్శిస్తున్నాను అని ఆయన స్వతంత్రదంగా అర్థాన్ని చెప్పాడు మంత్రాన్ని అప్సరస అనే పదానికి అప్సహ అని ఉంటుంది అప్సరస సాయినాచార్యుడు ఏం చెప్పాడు గంధర్ములు అక్షరసలో ఉంటాడు గంధర్ములు పాడుతూ ఉంటారు అక్షరసం నాట్యం చేస్తూ ఉంటారని చెప్పాడు ఆయన సాయినాచార్యుడు ఆయన ఎక్కడో ఈ కుజుకుడు భరతనాట్యం ఏదో చూస్తూ ఉంటాడు సాయినాచార్యుడు అంటే పన్నెండు పదమూడు శతాబ్దం వాడు అప్పటికీ భరతనాట్యాలు అవి ఉన్నాయి పోయినాట్యాలు ఇంకో నాట్యాలు అలాంటిది ఏదో చూసి గ్రంథర్ములు ఒక సమస్యలు అంటే అక్కడ కూడా పాట పాడే వాళ్ళు గ్రంథర్ములు పైన డాన్స్ చేసేవాళ్ళు ఒక సరస్సులో ఆయన స్వామి సంస్థలు ఎలా రుక్వైన భాష్యం భూమితారో అక్కడ అక్షరసహ అనే పదం వచ్చినప్పుడు అక్షంతి గి ఇది అక్షరస నౌకా అప్సూ నీళ్ళుల ఎందు అప్పటికే నీరులండి సహ అంటే చెల్లి అప్సర సహర ప్రచయం వస్తుంది కాబట్టి అప్సర సహ అంటే అర్థం ఏంటి నీళ్లలో ప్ర నీళ్లలో చెలించేవి నౌకలు అని ఆ అర్థం ఆ నౌక అనే అర్థం ఆ మంత్రంలో ఎంత బాగా ఫిట్ అవుతుందంటే అదే నౌక యానం గురించి సముద్రంలో నౌకాయానం గురించి చెప్పిన మాత్రం అక్కడేమో గంధములు పడేవాళ్ళు అవసరసర డ్యాన్స్ చేసేవాళ్ళు దాన్ని ముడి పెట్ట సాయనాచార్యులు పిల్లిగా గలువేస్తారు మోస్ట్ అన్కన్విన్సింగ్ మీనింగ్ రాస్తారు ఎవరు సాయణాచార్య మోస్ట్ కన్విన్సింగ్ మీనింగ్ దయానంద్ర సరస్వతి రాస్తారు కానీ మీరు పరస్ప్రత్య ఇతరులు చెప్పిందే మేము అనుసరిస్తామనే వాళ్ళు ఏం చేస్తారు సాయన భారక్ష చదువుకొని అదే ఆక్షణ ఎందుకంటే అది ప్రఖ్యాతమైన వాళ్ళు కనుక చైల భాష్యం కనుక మనం కంకసం చేసి పెట్టినట్లయితే లోపల పీఠాధిపతులు ఎదురు గోసత్కారోషాలు వెళ్ళేస్తారు ఇటు గోసారణ స్వామి దయానంద సరస్వతం నాలుగుసార్లు అంటే వెలువేస్తారు వేవి రాని ఒక కంట ఎందుకంటే అస్తమాలు దయానంద అంటూ ఉంటారు దయానందంటే ఆద్య ఈ రకంగా ఉంటాం వాళ్ళు తద్బలేన చెప్త్యర్థం ప్రతిపిచ్చేలా ఎలా ఉంటాడంటే ఎవడో ప్రఖ్యాతంగా చెప్పిన వాడు ఒక ఉంటాడు వాడు చెప్పిన దానికి వేదానికి అర్థం ఏంటంటే అదే వేదానికి అర్థం ఆ విధంగా పరి ఉంటారు మా కపిడు అలాంటి ఆయన స్వతంత్రుడు ఇక్కడ ఫైనల్గా కథల సిద్ధాంతాన్ని మనం తిరస్కరిస్తాం అది వేరే సంగతి కానీ లేవనిచ్చిన అంశములను మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది క్న క్న క్తరల నానా క్రలండటి కె చోన్న క్రలంల క్రలందదిందంచి.